ప్రార్థన చేశాం పరశుధురగు దేవా యేస మీకు వదనాలైనా అబ్రహాం ఇసాకు యాకోప్ల గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క గడిష్ట కాలమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించిన తండ్రి ఓ ప్రవ్వా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించేలాగన ఓ ప్రభు మీ యొక్క వాక్యం సత్యాన్ని గ్రహించదు మీకు ఎంతో వందాలు ప్రభు పరిశుద్ధుల మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క మా పాపంలు శాపంలు రోగంలను వేస్తంలను భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకుని మీ యొక్క నూతన అభిషేకాన్ని మాకు దయచేసి నడిపిస్తుంది మీకు ఎంతో వందాలు కాబట్టి ప్రవ్వ మేమేమిచ్చి కూడా ఇక్కడ రుణాన్ని చెల్లించుకోలేము ప్రవ్వ మా జీవిత మిమ్మల్ని స్పృతిస్తాం మిమ్మల్ని స్మరిస్తాం ప్రవ్వ ఓ ప్రభా మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటిస్తాం అలాంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కొంతకాలం నుంచి మీ యొక్క వాక్యం మేము ధ్యానించాం ఇక్కడ ప్రతి క్షణం మీరు మాతో మాట్లాడుతూ ప్రతి దశలో మీరే మమ్మల్ని నడిపిస్తూ ఓ ప్రభావ ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తుంది మీకు ఎంతో వర్ణాలు తగ్గి జఫన్యా గ్రంథంలోని వాక్యాలను మేము చూస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి దయచేయండి వాక్యలోని సత్యాలను గ్రహించి అనేకలకు వాటిని ప్రకటించలాగా అనేకలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్ంచి వారి జీవితంలో జరిగించండి ప్రభావంగా సేవా భారం కలిగి ముందు పోయే బిళ్ళగా తయారు చేయమని ఓ ప్రభావ మతపరమైన క్రైస్తవ జీవితం నుంచి బయట తీసుకుని రమ్మని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించిన్నాంలు ఈరోజు మార్చ్ ఇరవై తారీఖు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మనం ఉంటున్నాం సాయంత్రం సమయంలో జఫన్య గ్రంథంలోని వ్యాఖ్యలను మనం ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి మనము జఫన్యా గ్రంథంలోని వ్యాఖ్యలను ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయాన్ని మనము గత రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయం పోయిన వారము జెఫన్య గ్రంథంలోని వ్యాఖ్యలను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు జఫన్యా ప్రవచనం లేక జఫన్యా ప్రవచించిన కాలము ఎప్పుడు అంటే యోషియా అనే మంచి రాజు ఇస్రాయెల్ దేశ యూధా ప్రాంతాలను యూధా దేశాన్ని పరిపాలించే కాలము యూదా రాజుకు అమోను కుమారుడైన యోషియా కాలమున యోషియా దేశంలో యోషియా దినములలో అని వాక్యం ఆరంభమవుతుంది కాబట్టి యోషియా అనే మంచి దేవుని బిడ్డ మంచి రాజు యూధా దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జఫన్యా దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించినట్లు లేక దేవుని ప్రవచనాన్ని ఎత్తి పలికినట్లు మనం చూస్తున్నాం జఫన్యా గ్రంథం ద్వారా యోషియా ఏరీతీగా ప్రభావితుడైన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం పోయిన వారం అంతా వాక్యం అదే చేసినాం జసన్యా ప్రవచనం వలన యోషియా ఎంత ప్రభావితుడై తన యవన కాలపు స్థితిలో ఉంటూ దేవుని కొరకు ఏ రీతిగా రోషం కలిగి జీవించిండు తన తాత ఆయన మనిషే కట్టించిన బయలుదేవత మందిరాన్ని కూలగొట్టడము ఆ దేవత స్తంభాలు పడగొట్టడము ఆయన చేసిన పని ఆ యొక్క విగ్రహాన్ని కాల్చివేసి వాటి బూడిదనంతా ఆ యొక్క బయలుదేవత యొక్క యాచకుల సమాధులలో చలినట్టు మనం చూస్తాం అంతా రోషం కలిగిన వాడు అదే విషయాన్ని మనము పోయిన వరము అనే పుస్తకంలో నుంచి మనం కొన్ని వ్యాఖ్యలు జరించినాం దినవృత్తాంతం రెండవ దినవృత్తాంతం కదా అయితే అక్కడ మనం చూస్తాము చివరికి యోస్య ఏ రీతిగా మరణించిన యవన దశలో మరణించినవాడు దేవుని కొరకు మంచి రోషం కలిగిన వాడు దేవుని సేవ చేయాలనుకున్నవాడు కానీ ఆయన చేసిన ఒక చిన్న తప్పు ఉంది అక్కడ దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినవాడు కాదు చివరి దశలో ఆయన ఏ రీతిగా మరణించిండడు అక్కడ మనం చూస్తాం ఐగుప్ ఐగుప్తు దేశాన్ని దేవుడు తిరిగి లేపినట్టు మనం చూస్తూ ఉంటాం బైబుల్లో ఒక విషయం మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలం గాని కొత్త నిబంధన కాలం గానీ దేవుడే శత్రు లేపుతా ఉంటాడు ఒక రాజ్యాన్ని లేపడము ఇంకో రాజ్యాన్ని కూలగొట్టడం అది ఆయన విధానం ఎందుకు అన్న విషయం మీకు బాగా అర్థం కావాలి ఎందుకంటే ఆయనకు ఆయనకు విధేత చూపించిన వారిని ఆయన ఆశ్రయిస్తూ ఉంటాడు అవిధేత చూపించిన వారిని శిక్షిస్తూ ఉంటాడు ఆయన విధానం అది కానీ అనేక పర్యాయాలు మనం అనుకుంటుండము నేను విధేత చూపించాలనుకుంటాం గానీ బయటికి మీరు సాత్వికులు అన్న విషయాన్ని జఫన్యమన జ్ఞాపకం చేస్తాడు బయటికి మీరు సాత్వికులుగా దీన మనస్సు న్యాయవేదులు అనుసరించిన వారుగా కనిపిస్తున్నారు కానీ వ్యూహోన్ మీరు వెతకలేదు కాబట్టి ఇప్పుడు వెతకండి అన్న హెచ్చరికని మనం ఎన్ని సార్లు ఇక్కడ ధ్యానించినాం కాబట్టి బయటికి నువ్వు ఎంత ధీరత్వం కలిగినా ఎంత సాత్వికమైన జీవితం కలిగినా ఆయనని వెతుకోకపోతే మటుకు ఆయన ఎట్టి పరిస్థితిని ఆకర్షించుకోడు ఆయన ఆకర్షించుకోకపో ఆయన మనల్ని ఆకర్షించుకోకపోతే మనం ఎవరు కూడా రక్షణ పొందము అనే వాక్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయననే ఆకర్షించుకోవాలా వాటందుకే మనం దేవుని వాక్యంలో ఆ యొక్క సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలా ఈ వీలైతే ఈ రోజు మనం జఫన్య గ్రంథాన్ని ముగించుకుంటాం వచ్చే వారం నుంచి జఫన్య గ్రంథానికి ముందుకు వెళ్ళిపోతాం అంటే హబక్కు గ్రంథము ధ్యానించడానికి ఎందుకంటే హబక్కు అంతా ఎందుకు ప్రభుత్వం మీరు మమ్మల్ని ఈ రీతిగా హింసించారు అన్న విషయాన్ని హబక్కు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు జఫన్యా మూడవ అధ్యాయంలో దేవుడు ఖచ్చితంగా తన బిడ్డల్ని శిక్షిస్తాడు అన్న విషయాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దానికి ముందు పేతురు రాష్ట్ర పత్రికలో ఒక విషయాన్ని మీకు ఎన్నిసార్లు నేను చూపిస్తా ఉంటాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పేతురు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాడు ముందు ఎవరికి శిక్ష అన్న విషయాన్ని కాబట్టి నీ యొక్క ఆత్మీయ అవగాహన లేక దైవికమైన చింత ఏ రీతి ఉంటుందన్న విషయాన్ని మరి బాగా అర్థం చేసుకోగలవు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వర్షంలో పేతురి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనకు చూపిస్తుంది చూడండి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమాగు కాలము వచ్చియున్నది కాబట్టి దేవుని తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది అంటే ఇంగ్లీష్ లో ద జడ్జ్మెంట్ బిగిన్స్ అట్ ది హౌస్ ఆఫ్ ది లార్డ్ అని the judgement begins ante adi aarambham ekkadaitadi aarambham ante first ekkada start aitnadhi kaabati teerpu devuni inti yodha aarambham agu kaalamu vachiyunnadi adi, adi mana yodhane aarambham aite devuni suvaartha suvaarthaku avideilina vaari gati emavunu kaabati first teerpu devuni inti yodhane aarambham avutundi అంటే దేవుని ఇల్లు అంటే ఏదో మీరు అర్థం చేసుకోవాలా దేవుని ఇల్లు అంటే ఎక్కడ ఉంటుంది దేవుని ఇల్లు అంటే ఎక్కడ ఉంటుంది దేవుని మందిరమే కదా దేవుని బిడలే అంటే బిల్డింగ్స్ కి తీర్పు వేస్ట్ కదా ఈ బిల్డింగ్ తీర్పు ఇస్తే దానికి ఏం తెలుస్తుంది దానికి దానికి చలనం ఉండదు కదా దానికి ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయా ఉండవు కదా ఫీలింగ్స్ ఎవరికి ఉంటాయి మనుషులకే ఉంటాయి కాబట్టి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలము వచ్చి ఉన్నది కాబట్టి మనం బాగా అర్థం దేశం చెప్పిండే ఒక కాలం వస్తుంది ఒక కాలము వస్తుంది అది ఇప్పుడే వచ్చి ఉన్నది కాబట్టి ఆయన దృష్టిలో టైం అనేది ముందుకు వెనకలిగిపోతా ఉంటుంది అన్న విషయం మనం ఎప్పుడూ అర్థం చేసుకోవాలా అందుకే ఈ లోకాతీతమైన తలంపులు మనకు అవసరం లేదు ఒక కాలం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది ఒక కాలం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అంటే ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతుంటాయి అన్న విషయాన్ని దేవుడి సంరయస్థితితో మాట్లాడుతున్నాం ఒక కాలం వస్తుందమ్మా అది ఇప్పుడే వచ్చింది మీరు ఎక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించారు అన్నాడు మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించిన అవసరం లేదు అన్నాడు ఎందుకంటే గిరిజము ప్రాంత గిరిజము పర్వ పర్వతం మీద పోయి దేవుని ఆరాధించడం లేక ఎరుశలేము మందిరంలో పోయి ఎరుశలేము దేవాలయంలోకి పోయి దేవుని ఆరాధించడము అనేది ఒక ఒక ఆచారబద్ధంగా ఉండే ఆ రోజులలో కానీ ఈ రోజు కూడా చాలా మంది అంతే ఫలాని ప్రాంతానికి పోయి ఆరాధించవచ్చు ఫలాని ప్రాంతానికి పోతే దేవుని అభిషేకం ఎక్కువ ఉంటుంది అని అనేకలు చెప్తా ఉంటారు హైదరాబాద్ లో ఎంత భయంకరంగా తెరందంటే బోధ మీరు మీరు అటువంటి సంఘాలలో పోయి ఒకసారి ఎప్పుడైనా కూర్చొని వినండి మీరు ఆశ్చర్యపోతే ఇది ఇది దేవుని బోధనా ఇది దయ్యముల బోధన అంత భయంకరంగా వారం ఒక రెండు మూడు ఆదివారం ఆదివారం నేను ఒకరింటికి వెళితే వాళ్ళకి చెప్తున్నారు దేవుడు దేవుని అభిషేకము రకరకాల అభిషేకం అని ఆయన బోధ ఆరంభించిందట ఫస్ట్ది నిచ్చెన అభిషేకం ఆ యాకోబకి నిత్యం దిగింది కదా నిచ్చెన అభిషేకం అంట అట్లనే ఇంకా రకరకాల అభిషేకాలు చెప్పి ఎవరికి నిచ్చెన కావాలో ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే నాకు ఈ ప్రభు నిచ్చెన నాకు ఈ ప్రభు నిచ్చిన అందరు అడుతున్నారంట అయితే ఒక ఏమందంటే ఫస్ట్ నాకే కావాలని నిచ్చెనని ఇంకొక ఏమే అరుస్తుందంట పెద్దగా పబ్లిక్ లో నుంచి ఇంకో లేదు నాకు కావాలని వాళ్ళు కొట్లాడుతారంట నిచ్చెనల కొరకు పోదట తయారైపోయింది ఆయననేమో ఆ స్టేజ్ మీద పడి ఎవరికి కావాలని నిచ్చిన కోరుకోండి అంటుండ్రు అంటే పాత నిబంధన కాలపు విధానాలు అన్నిటి తీసుకొస్తున్నారు కానీ వాళ్ళు అర్థం తీసుకుంది ఏంటంటే నేను మొదటి నుంచి మీతో ఉపమాన రీతిగానే మాట్లాడినాడు కాబట్టి నిచ్చెన అనేది ఉపమానం నిచ్చెన దేనికి సాదృశ్యం చెప్పండి నిచ్చెన కా సామాన్య ప్రజలకు బాగా నీకు దేవుని వాక్యము లోతుల లేకున్నా పరిశుధాత్మ అభిషేకం లేకున్నా నిచ్చెన అంటుండగా అర్థమవుతుంది నిచ్చెన అంటే దానికి అవి ఉంటాయి కదా వాటిని ఏమంటారు కట్టలేదు మెటల్లా మెటల్ లాగా ఉంటాయి దాని మీద కాల్ పెట్టుకుంటే ఎక్కడం ఎక్కితే ఎక్కడ పోతారు పైకి ఎక్కుతారు అని అర్థం కాబట్టి నిచ్చెన దేనికి సాదరుష్యం అంటే యాకోబు నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఈ నిచ్చెన ద్వారానే అక్కడికి రావాలా ఎక్కడికి రావాలా నిచ్చనే పైకి తీసుకెళ్తది అంటే ఎక్కడ తీసుకెళ్తుంది పైకి స్పేస్ లో తీసుకెళ్ళడం కాదు కదా నిచ్చెన అనేది రక్షణ మార్గానికి సాదృశ్యం యేసు తప్ప ఎవ్వరు నిచ్చెన కాదు అన్న విషయం అర్థం అక్కడ అర్థం చేస్తున్నాడు యేసు ప్రభు ద్వారనే ఎవరైనా పర్ణగ్రాంతకు రావాలా అందుకే యేసుకు ఆ విషయాన్ని జ్ఞాపకం ఇచ్చాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అన్న హెచ్చరిక కాబట్టి నిచ్చన అభిషేకానికి సంబంధించింది కాదు నిచ్చెన రక్షణ మార్గానికి సంబంధించింది మీకు రక్షణ మార్గం అవసరము అన్న విషయాన్ని చెప్పాల్సింది పోయి అభిషేకము నీకు అంటే ఎటు దాన్ని ఇంకా ఉల్టా నిచ్చెన దేనికి సాదోషం తెలుసా మీరు నిచ్చెన ఎక్కువ ఉంటా పోతే ఈ లోకంలో హయ్యర్ పొజిషన్స్ కి పెద్ద పెద్ద ఉద్యోగాలకి పెద్ద పెద్ద స్థితులలో మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు దానికి ఇది అది ఇది ఈ లోకాతీతానికి సంబంధించిన బోధ అది అది అభిషేకం కానే అభిషేకం దేనికి సంబంధించింది సర్వసతంలోనికి పొడానికి సంబంధించింది అవన్నీ పోయినాయి బోధలు అంత పొల్యూట్ అయిపోయింది క్రైస్తవ సంఘం అంతా అయిపోయింది పొల్యూట్ అంటే మీకు తెలుసు కదా కలుషితం అయిపోయింది మొత్తము కలుషితం అయిపోయింది ఎక్కడ చూసినా కలుషితం అది ప్రభు మనకి ఎన్నో రోజుల నుంచి చూపిస్తున్నాడు కాబట్టి మీరు దానిలో పాళి బాగస్తులు కాకుండా దాని ఎదురు నుంచి త్వరగా మీరు పారిపోండి అని ఎందుకు హెచ్చరించుడు దాని దాని నుంచి మీరు పారిపోకపోతే దానికి పట్టిన దుస్థితి మీకు పడుతుంది అన్నాడు ఇవన్నీ హెచ్చరికల మనకి చెప్పిండు కాబట్టి దానికి దుస్థితి తప్పకుండా పడుతుంది ఇదే వాక్యం తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభాగుతున్నప్పుడు దేవుని ఇంటికి ఖచ్చితంగా ఫస్ట్ తీర్పు దాని దుస్థితిలో మీరు పాలి బాగస్తులు కాకుండా దాని నుంచి త్వరగా పారిపోండి అని ఎందుకు హెచ్చరించింది అంటే మీరు అక్కడ ఉంటే మీకు కూడా శిక్ష పడుతుంది చాలా మంది అంటారు మళ్ళీ నీకు సహవాసం లేదా ఇందాక బ్రదర్ సిస్టర్స్ అంటున్నారు నువ్వు సండే చర్చికి పోవా అక్కడిక్కడ వాక్యాలు చెప్పవా బాగా అర్థం సండే అనేది చర్చికి సంబంధించింది కాదు సండే అనేది సబ్బాదికి సంబంధించింది అసలే కాదు సబ్బాత్కు దానికి అధిపతి మన ప్రభు కాబట్టి సబ్బాత్ ఆరాధించడం అంటే మన ప్రభు ఆరాధించడం అన్న విషయం మనం మర్చిపోతున్నామా పాతని సమస్తం కృతమేనా అంటే ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలు సబ్బాత్తును ఆచరించుడి అని పది ఆగిలలో ఉన్నది కాబట్టి మీరు ఆజ్ఞని పాటిస్తలేరు ఉల్లంఘిస్తున్నారు అంటున్నాడు పాస్టర్ మీరు ఆదివారం చర్చకు రాకపోతే సబ్బా పది ఆగిలలో ఒకదాన్ని మీరు ఉల్లంఘించిన వారు కాబట్టి మీకు శిక్ష వస్తుంది కానీ ఆ పాసర్కి ఎవరు చెప్తారు మీరు శారీరకమైన సంపాదను పాటిస్తున్నారు మేము ఆత్మీయమైన దాన్ని పాటిస్తున్నాం అమ్మ వార్తను అంటున్నా మీకు మీరు మీరు దేని ఆరాధిస్తున్నారో మీకు తెలియదు మేము మటుకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అనడం లేదా మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు ఇంతకాలం నేను మటుకు మేము మటుకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం తెలిసిన దానిని అంటే ఏంటి అర్థం సత్యాన్ని తెలుసుకుని ఆరాధిస్తున్నాం ఆత్మతోను సత్యంతో ఆరాధించడం మేము తెలుసుకున్నాం సత్యాన్ని కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి దేవుని సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆదరించగలుగుతున్నాం ఆయననే సంపాత్ కాబట్టి కొలత రాష్టపతిగా అధవేశం చేస్తాం కాబట్టి పండగల విషయంలోను అమావాస్య అన్నపానముల విషయం మూడు పాయింట్లు పండగలు నియామక దినముల విషయంలోనైనా అన్నపానముల విషయంలోనైనా విశ్రాంతి దినము అమావాస్య విషయంలోనైనా ఎవడును మీకు న్యాయము తీర్చ అవకాశం ఇయ్యకుడు దాన్ని ఉల్టా అర్థం చేసుకుంటారు వాటిని మీరు శారీరకంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా తీర్పు వస్తుంది వాటిని మీరు శారీరకంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా తీర్పు వస్తుంది ఎవడును మీకు తీర్పు తీర్చ అవకాశం ఇయ్యకుడి కాబట్టి మీరు అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాడు కానీ వారు వాటిని శారీరకంగా ఆచరించి తీర్పుకి గురైతున్నారు అందుకే దేవుని ఇంటి వద్దనే దేవుని ఎంట చూద్దాం ఫస్ట్ శిక్ష దేవుని బిడలకే శిక్ష అన్నాడు ఎందుకు అన్న విషయం మీరు ఎన్నిసార్లు చూసిన రైతులు రాష్ట్రపతి మీకు ఎన్నిసార్లు నేను చూపించిన ఎందుకు దేవుడు తన బిడలి శిక్షిస్తానంటే వారు నశించిపోతారు శిక్షించకపోతే వారు నరకం పోతారు ఆయన ఆయన తట్టు మీరు తిరగాలంటే మీ మీదికి శిక్ష రాక తప్పదు లేకపోతే విచ్చలవిడిగా జీవించేది క్రైస్తవ జీవితం పోయినవారం నేను పోయినవారం వాక్యము క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడదని కానీ వాడు చేస్తాడు వాని పని అది వాని విధానం అది నిన్ను అక్కడ ఇక్కడ పరిగెత్తిస్తారు కాబట్టి ఆయన తన బిడల్ని శిక్షించకపోతే వాళ్ళు దుర్బిజులు అన్న విషయాన్ని పెబుల్ రాష్ట్ర పాత్రికలు అది మనం చూడమా ఎన్నిసార్లు ఆయన ఖచ్చితంగా శిక్షిస్తారు ఎందుకు శిక్షిస్తారంటే అవిధేత కాబట్టి మీరు అవిధేతలో ఉన్నారు నన్ను నన్ను నమ్ముకున్న అంటే ఇంకో దిక్కు నా అవిధేత చూపిస్తున్నారు కాబట్టి మళ్ళీ సంపూర్ణంగా మార్చుకోవాలంటే మిమ్మల్ని ఎట్ట మార్చుకోవాల మీ మీదకి నేను శత్రుభారం మోపాల్సి వస్తుంది మీ మీద శత్రుభారం మోపినప్పుడే మీరు నా తట తిరుగుతారు లేకుంటే మీరు నన్ను నా తట తిరగారు నా తట్టు మీరు తిరగపోతే మిమ్మల్ని మీరందరు నచ్చిపోతారు అదే ఆయన ప్రేమ ఆయన తట్టు తిరగాల అంటే ఆయన ఖచ్చితంగా మీకు శ్రమలు పెట్టాల్సి వచ్చింది శ్రమలు పెట్టగా తప్పదు ఆయన శ్రమలు కల్పిస్తేనే మీరు ఆయన తట్టు తిరుగుతారు లేకుంటే తిరగరు ఎందుకంటే మనము మూర్ఖపు జీవితంలో ఉంటున్నాం క్రైస్తవ జీవితం మూర్ఖపు జీవితం నాకంటే నీకు తెలుసా పోలవరం సంబంధించిన వాక్యం అదే కదా పోలవరం అంతా మనం చూసిన వాక్యం అదే ముఖ్యంగా జఫన్యా రక్త సంబంధికులకు వాక్యాన్ని ప్రకటించండు ప్రవచనాన్ని మీరందరు నశించబోతున్నారు మీరందరూ మరణించబోతున్నారు మీరందరు శిక్ష రాబోతుంది అన్నప్పుడు రక్త సంబంధులకు ఎట్లా సువార్త ప్రకటించాలనేది చాలా కష్టతరమైన విషయం అని మనం ధ్యానించడం కానీ అక్కడ రక్త సంబంధం కాదు ఆత్మ అన్న విషయం అర్థం చేసుకోవాలా అక్కడ ఆత్మలు ఉన్నాయి అవి నశించిపోతున్నాయి అన్న తలంపు నీకు వచ్చినప్పుడు రక్తము నీకు జ్ఞాపకానికి రావు వాడు ఎవడన కావచ్చు రక్త సంబంధి కావచ్చు సొంత కుటుంబమే కావచ్చు బంధువులే కావచ్చు మిత్రులే కావచ్చు మీ పాసరనే కావచ్చు పాసరమ్మనే కావచ్చు ఎవడనే కావచ్చు వాళ్ళు ఆత్మ అన్న విషయం నువ్వు అర్థం చేసినప్పుడు వారిలో ఒక ఆత్మ ఉంది అది నశించిపోబోతున్నది అది జీవాత్మ అది ఖచ్చితంగా నశించిపోబోతున్నది అన్న ప్రేరేపణని గలిగినప్పుడు నువ్వేం చేస్తావు రక్తము నీకు అడ్డం రాదు శరీరం నీకు అసలే అడ్డు వారికి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క సువార్థను ప్రకటించక తప్పదు అన్న విషయాన్ని చరిస్తుంది మనకు సంబంధించిన ఇదే కదా మనకి ఎంతో భారం పెట్టిన దేవుడు ఏందా రెండు రకాల భారాలు విషయం నాకు రెండు రకాల రెండు మందలు ఉన్నాయి మందలు రెండు ఒకటే కావాలన్న విషయం ఆ భారము మనకొక్కరికే అర్థమైంది కానీ మతక్రైస్తవులకి ఎప్పటికీ అర్థం కదా ఎందుకంటే వాళ్లే కదా అందులో ఉన్నది ఆ గొర్రెలను నశించి నశించిన ఇస్రాయేల్ ఎద్దకే మిమ్మల్ని పంపిస్తున్నా అన్నట్టు ఆయన అంటున్నాడు నశించిన నశించిపోయిన ఇస్రాయలీల గొడవల దగ్గరికే నేను పంపబడి తిని అంటే ఇస్రాయిల్లలో నశించిపోయిన గొర్రెలు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇస్రాయల్ అనేది ఆత్మీయ ఇసాయిల్ కాబట్టి క్రైస్తవులలో నశించిపోయిన వారి గురించే అన్న భారాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి మనము యోసియాలోని బలహీనత ఏందంటే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా దేవుడు బబులుని శిక్షించడానికి కొరకు ఐగుప్తుని లేపిండు యూదని శిక్షించడానికి బబులు లేపిండు ఇస్రాల్ని శిక్షించడానికి అసూర్యుని లేపిండు అది విధానం అది పాత నిబంధన కాలంలో ఈశ్వర్ఫలని శిక్షించడం కొరకు ఫిలిసి లేపిండు లేపిండ లేదా దానికి ముందు అమోనీలను లేపిండు మొయబిలని లేపిండు అది విధానమైనది ఈ చివరికి వచ్చినప్పటికీ రోమిలను లేపిండు అంటే యుగ సమాప్తి ఒక ఒక యుగానికి అంటే ఈశ్వర పుట్టే సమయానికి రోమిలను లేపిండు ఈశ్వర్ఫ్లకి వ్యతిరేకంగా వాళ్ళు ఇంతకు ముందు ఉన్న రాజులకు అందరికంటే కఠినమైన రాజులు వాళ్ళు అశ్వరులే కఠినలు అంటే వారిని మించిన వారు బునోను వారందరిని మించిన వాడు ఐగుప్తియులు వీళ్ళందరిని మించిన వాడు రోమిలు దేవుడు ఆ రీతిగా కఠినమైన మరీ కఠినమైన రాజులేప్తా ఉంటాడు వారిని మళ్ళా సరనాశంకి నడిపిస్తానంటాడు అషరు లేదు బబులను లేదు ఇవ్వచ్చు అవన్నీ జ్ఞాపకంకి రాకుండా తుడిచివేయబడ్డాయి ఐగుప్తు పతనమైపోయింది అది ఎప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించలేదు ఇరవచ్చు ఒకప్పుడు పరిపాలించింది ఈరోజు ఈ రోజు అది తన సొంత దేశాన్ని సరిగా పరిపాలించలేకపోతుంది ప్రతిరోజు ఉరి తీస్తుంది వాళ్ళు తన సొంత ప్రజలని ఏ దేశమన్నా తన సొంత బిడ్డని ఉరి తీసుకుంటుందా ఆ దేశాలు చేస్తే ఎట్లా ఎందుకంటే వాటికి ఆ విలువ లేదు మనిషి యొక్క విలువ వాళ్ళకి తెలియవు ఈరోజు పొద్దున్న పేపర్లు చేస్తున్నాం మందిని ఉరి తీస్తున్నారు వాళ్ళు ఒకేసారి ఎందుకంటే వాళ్ళు తిరుగుబార్త చేశారు దేశానికి దేశానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడిని తిరుగు వాడికి ఉరి తీసుకున్నట్టు ఆ దేశంలో అంత భయంకరంగానే ఆ దేశాలు ఈరోజు రోమా పట్టణం ఏమైంది ఈరోజు ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది నీర చక్రవర్తి క్యాలెండర్ తారుమారు చేసిన దేశం రెండు సార్లు తరమారు చేసింది చరిత్రలో క్యాలెండర్ ని ఈ రోజు పాటిస్తుంది మనం ఆ క్యాలెండరే కానీ ఏమైంది దాని పరిస్థితి ఈరోజు పతనమే అయిపోయింది వాళ్ళ రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు వాళ్ళ సొంత దేశాన్ని పరిపాలించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళని ఎవరు అతీతిగా తయారు చేసిండ్రు ఆయన హస్తలలో వారిని వాడుకున్నాడు ఆ రీతిగా తన ప్రజలకు వ్యతిరేకంగా వారిని లేపిండు తన ప్రజలు పశ్చాత్తపడైన సని తిరిగి మళ్ళా యథావిధి జీవితం జీవించు ఈ రోజు వరకు కూడా వారి జీవితం ఆ రీతి ఉంది యోసియా కూడా అనవసరంగా తన దూర్చి తన ప్రాణాన్ని పోగొట్టినట్టు మనం చూస్తాం దినవృత్తాంతంలో గ్రంథంలో చూసినప్పుడు ఐగుప్తులైన దేవుడు లేపిండు ఎందుకంటే బౌలుని శిక్షించడానికి అయితే ఐగుప్తులు బౌలు శిక్షించడం కొరకు వస్తుంటే తన దేశం మీదకి వస్తుందనేసి పోయి ఐగుప్తులతో యుద్దం చేసిండు నెకో అనే చక్రవర్తి నెకో అనే రాజు ఐగుప్త దేశానికి రాజు వాడు అంటున్నాడు అరే నీకు నాకేం సంబంధి నేను నీతో కొట్టడానికి గారు కదా వచ్చింది అని చెప్పినా కూడా వింటలేడు యోసియా అంటే యోసియాలో మూర్ఖత్వం వచ్చింది చివరికి మనలో కూడా బలైనది ఇదే నేనేదో గొప్ప సేవ చేస్తున్నాను దేవుని కొరకు అని నువ్వు అనుకుంటున్నావు గానీ గొప్ప సేవ చేస్తున్నా అన్నీ అని తలపు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది శారీరకమైన తలపు నీ సేవ గొప్పది కానే కాదు అన్న విషయం అర్థం చేసుకోవాలా నువ్వు ఎంతమందిని రక్షించుకున్నా ఎన్ని సంఘాలు స్థిరపరిచినా ఎన్ని ప్రాంతాల్లో పోయి సేవ చేస్తున్నా నేను ఏదో గొప్ప సేవ చేస్తున్నా అన్న తలంపు నీకు రానే రావద్దు యూసీలో వచ్చిన బలమైన మొత్తం మా తాతలు చేయింది మా తండ్రులు చేయిందంతా నేను చేసిన అన్న ఆ యొక్క ఆలోచన ఆయనలో వచ్చింది అసలు చేసింది ఆయన కాదు కదా ఆయన నడిపించింది ఎవరు ఆయనను కాపాడిందెవరు చచ్చిపెట్టాడు ఆ దేవత చేతులలో ఆ మండుచున్న అగ్నిలో అతను పడి చనిపోయేవాడు కానీ దాయి అతన్ని కాపాడింది లక్ష నలభద్ నాలుగు వేల మందికి సాదృశ్యం ఏమే ఆమె యోసియాని ఒక గొప్ప జనం లాగున్న కాపాడింది యోసియా తిరిగి ఏమైంది మళ్ళీ గొప్పజనం అయిపోయింది దాసతో పాటు కాలము అతను లక్ష నలభై నాలుగు ఆయన చంగనం ముడివేయబడ్డవాడు కాపాడబడ్డవాడు దేవుని సన్నిధిలో కానీ ఎవర దశకు వచ్చినాక వాడు ఆయన కొరకు జీవించి మందిరాన్ని తిరిగి కట్టించినవాడు కానీ చివరికి ఏం జరిగింది ఆయనకి ఎందుకు ఆ వివేషణం లేకపోయి దేవుని వాక్యాన్ని ధనించినవాడు కూడా మన ఆయనకి ఎందుకు విమర్శలు లేకపోయింది అనవసరంగా పోయి ఆ నెక్కో చక్రవర్తితోని యుద్ధానికి వెళ్లి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు యవన దశలో ఒకళ్ళైనా ఇంకా బ్రతికే ఉంటే ఆ దేశంలో సంపూర్ణమైన ఉద్యమం వచ్చేది కాబట్టి నాకు ఈరోజు సాయంత్రం అర్థమైంది ఏంటంటే జసన్య ఒక ప్రవక్త అయ్యి ఉండి తన ప్రజల్ని మార్చుకోలేకపోయాడు ప్రవచించిండు తన బాధ్యత నెరవేర్చుకున్నాడు కానీ తన ప్రజల్ని రక్షించుకోలేకపోయినాడు మార్చుకోలేకపోయినాడు విఫలమైపోయినాడు అదే రీతిగా మనం అన్ని యోనా విఫలం కాలేదా ప్రతి ప్రవక్త విఫలమైనట్టు మనం చూస్తా ఉంటాం కానీ మన ప్రభు ఎప్పుడు విఫలం కాడు ఆయన ఎప్పుడు జీవం గలవాడు సజీవుడు ఆయన మృ మరణాన్ని గెలిచి లేచినవాడు కాబట్టి ఆయన గెలుపు పొందినవాడు ఆయన ఇంగ్లీష్ అంటారు హీఈస్ ద విక్టర్ అంటారు విక్టర్ అంటే గెలుపు పొందినవాడు ఆ విద్యాన్ని మన చేతిలో పెట్టిండు అందుకే నేను మీకు ఎన్నిసార్లు ఈ విషయం మీ మీకు ఈ వాక్యం బాగా మీ సేవ జీవితం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది మీ శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన కాబట్టి ఆ అధికారాన్ని మీరు సేవలో వాడుకోవాలా రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ అధికారాన్ని ఆయన కొరకు వాడాలా దేవను మాకు అధికారం ఇచ్చిన ఈ రోగం మీద ఎందుకంటే అది శత్రువు నుంచి వచ్చింది రోగం కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ శత్రువు నుంచి వచ్చినాయి కాబట్టి వాటి మీద మీకు ఆల్రెడీ నేను అధికారం ఇచ్చినా నువ్వు ఏడ్చుకుంటే ప్రార్థన చేసేది కాదు మేము ఈ విషయం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావు క్రైస్తవ సంఘం ఎందుకు దుఃఖంగా దీనంగా ఉందంటే ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేదు ఇదిగో సర్పంలోనే తెలియని తొగటం నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు ఆ అధికారాన్ని మనం వాడుకోలేక దుఃఖంతో ఏడుచుకుంటూ ఉపాసాలుంటే ఏం లాభం నిన్న ఇదంగా భార్య భర్తలు ఫోన్ చేశారు యమనస్తులు మేము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు నాకు భయం పట్టేసింది ఏం జరుగుతుంది ఈ మధ్య నాకు ఇట్లాంటి వస్తున్నాయి ఫోన్స్ ఒక రెండు మూడు నెలల కూడా ఇట్లానే ఒక ఫోన్ వచ్చింది నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ సార్ నేను సూసైడ్ చేసుకుంటున్నాను నేను కుటుంబంలో సమస్యలు భరించలేకపోతున్నాను అనేసి అది ఫోన్ లో మాట్లాడుతూనే మింగేసింది నాకు సరే ఫోన్ మాట్లాడితే నీకెట్ తెలుసు నువ్వు అనుకోచ్చు ఆ వామిటింగ్స్ వస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి కదా దాని తర్వాత మరణం బంద్ చేసింది నేను నేను ఎవరికి చెప్పాలా ఆమె భర్తనేమో ఫోన్ ఎస్తున్నాడు ఎంత ఎంత చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు భారభర్తల సమస్య ఎవరికి చెప్పాలా వాళ్ళ చుట్టాల నంబర్స్ నాకు లేదు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి నేను ఫోన్స్ చేస్తే ఆమె నిజంగానే మింగింది చివరికి ఎందుకో నేను ఇంకొక ప్రొఫెసర్ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటున్నాడు సార్ ఇదిగోండి మీ మీ ఓడు మా దగ్గరకు వచ్చిండడు ఆయన ఎవరు అంటే ఆ భర్త ఆమె భర్త ఆయనకు అర్జెంట్గా ఇవ్వండి అని చెప్పినా నువ్వేం స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు నీ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసింది పరిగెత్తి తింటికి అనను ఏ అంత ఉత్తరుస్తారు వాళ్ళు అక్కడనేమో చేస్తారు వాళ్ళు ఆమె ఆమెకి ఎక్కడ అంత ధైర్యం అని లేదు ఖచ్చితంగా మింగింది నువ్వు పోనని ఆయన ఇమీడియట్లీ పోతే ఆమె నిజంగానే మింగింది మొత్తం అవన్నీ అది దోమల దుంట చూసి రా అది అప్పుడు అగలో పెడతారు చూడ దాన్ని ఏమంటారు లిక్విడ్ ఉంటుంది ఆల్అౌట్ లిక్విడ్ తగ్గితే వస్తారు చాలా తెలియగలది భయపెట్టడానికి దాగినట్టుంది తీసుకొని పోయిండ్రు ఆమె తీసుకొని పోయిండి ఆయన తీసుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే హాస్పిటల్కి అవకాశం కదా ఇటువంటి కేసులన్నీ ఏమంటారు తెలుసా హాస్పిటల్ మెడికో లీగల్ కేసు అంటారు మెడికో లీగల్ కేసు అంటే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సూసైడ్ అంటే మెడికో లీగల్ కేసు యాక్సిడెంట్స్ మెడికో లీగల్ కేసు ఇట్లాంటి అన్ని మెడికో లీగల్ కేసు అవి జంజటం అన్నట్టు తలనొప్పి చెప్పాలంటే పోలీసులు వస్తారు ఇంటికి వస్తారు నీకు నిన్న అడుగుతారు రకరకాల ప్రశ్నలు వేస్తారు ఇంకా అవన్నీ తల్పించుకోవడానికి నువ్వు పైసలు ఇవ్వాలా ఒక దిక్కు సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు తలనొప్పి పోద్దని ఇంకొక దిక్కు డబుల్ తలనొప్పి వస్తుంది ఎందుకంటే వాడు ఆ హాస్పిటల్లో సంపాదించుకుంటాడు నీకు కౌన్సిలింగ్ అని ఒక కౌన్సిలర్ పంపిస్తాడు వానికి నువ్వే డబ్బులు ఇవ్వాలా మొత్తం డబ్బులు పోతాయి అది ఈ లోకపు విధానం నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నము ఇప్పుడు మేము ఈరోజు ఈ క్షణం ఇంకా మేమిద్దరం భార్య తీర్మానించుకున్నాము నలభై దినాలు ఉపాసన చేసినాము మాకు మా ప్రార్థనకి జవాబు వస్తలేదు దేవుడు మాకు జవాబు ఇస్తలేడు మేము ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటున్నాం మేము డిసైడ్ అయిపోయినాం చచ్చిపోవాలని నాకు అర్థం కలేదు నేను ఎవరు చెప్పాలా వాళ్ళిద్దరు చచ్చిపోతే వరే పోలీసు వాడు లాస్ట్ ఎవరికి ఫోన్ చేసినో చూస్తారు నాకుంటేది ఆ ఫోన్ దాన్ని తీసుకొని పోతారు కోర్టుకి నీకు వాళ్ళకి సంబంధం ఏంది నీకేం చెప్పింటారు వాళ్ళు పెద్ద తలనొప్పి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలా నేనేం చేసిన సార్ మీరు ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకోండి సూసైడ్ అటెంప్ట్ ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నా సాయంత్రం రేపు చేసుకోండి ఈరోజు చేసుకోకనే చెప్పిన పోయి ఇంటికి పోయి ఇవి వాళ్ళకి సువార్త చెప్పాలి చెప్పదు తప్పదు కదా దాని తర్వాత నేను చేసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే రాత్రి నిన్న వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఇట్లాంటి సంగతి మీరు చూసుకోండి అనేసి ఎందుకంటే వాళ్ళకి బాధ్యత చెప్పాలా లేకపోతే మనకి కళ్ళనొప్పి మన చుట్టు దొరుకుతూ మన లైఫ్ అంతా కోట్ల చుట్టు తిరగాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ముఖ్యంగా మీ ఫోన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కావాలంటే ఇట్లాంటి కొన్ని కేసులు రికార్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎవిడెన్సెస్ మీకు అవసరం రేపు కోర్టుకు పోయినా కూడా ఏం మాట అంటారు మీకు ఎవిడెన్సెస్ ఉంటాయి ఇంకే మనం చాలా వివేకం కలిగి జీవించాలా సేవ జీవితంలో ఎక్కడెక్కడ పోతుంటామో మనం ఎక్కడెక్కడ చేస్తుంటామో ఎక్కడ ట్రాప్ అయిపోతామో ఎందుకంటే వాడికి పని అదే కదా వేటగాని ఊరిలో చిక్కిపోయేటట్లు వాడు మనల్ని వేటాడుతూ ఉంటాడు మనం దొరకం దేవునాన్ను దేవుడు నన్ను పట్టించడు వాడికి అని నువ్వు ధీమాగా ఉండి తెలియకుండా పోతే మనం ధీమాగా ఉండాలా ఎట్లా దిమాగా ధీమాగా జ్ఞానం కలిగి ఇవన్నీ తెలుసుకొని ధీమాగా కాబట్టి మనం ఇరకద్దు అందులో చాలా డేంజర్ ఉన్న పరిస్థితులు ఇళ్లలో వాళ్ళకి తెలియదు తన తన తన ప్రియులు వడ్డీకి అప్పించి వారు కాదు నువ్వు చిట్ బిజినెస్ ఎట్లుంటావు క్రిస్టియన్ వై ఉండి అట్లా ఎన్నో కేసులు ఉన్నాయి నువ్వు ఎట్లు వడ్డీకి పైసలు ఆ బైబుల్లో ఉంది చెయ్యి అట్లాంటి బిజినెస్ మనం చేయొద్దని సరే వడ్డీకి తీసుకుంటున్నా కదా మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే వడ్డీకి తీసుకో తప్పదు కదా వడ్డీకి ఇవ్వరని ఉంది వాక్యం అని వడ్డీకి మనం వడ్డీకి ఏమి ఇవ్వం అంటే మనం బిజినెస్ ఏం ఇస్సల్ ఎందుకు శ్రమల పాలేనరు ప్రపంచం అంటే వాళ్ళు వడ్డీకిచ్చారు పైసలు చెదిరిపోయినాక ఈ రోజు వరకు కూడా బ్యాంక్స్ అన్ని పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని వాళ్ళకి ఆధీనంలో ఉన్న వాళ్ళు వడ్డీకి ఇచ్చారు అంటే దేవుని వాక్యానికి ఉల్లంఘించారు వాళ్ళు క్రైస్తవులు కూడా పెద్ద పెద్ద బ్యాంక్స్ అంతా క్రైస్తవుల చేతిలోనే వేయవచ్చు ప్రపంచంలో వడ్డీలకు ఇచ్చేట వీళ్ళంతా సరే వీళ్ళు దేవుని వాక్యాన్ని ఆ రీతిగా ఉల్లంఘించిన వాళ్ళు కాబట్టి మీకు ఇవన్నీ ఇప్పుడు బాగా అర్థమవుతా ఉంటాయి ఎందుకు వీరికి శిక్ష తీర్పు దేవుని వద్ద ఎంత ఇవన్నీ వ్యతిరేకంగా ఉంటారు వచ్చి ఆరా ఆరాధన చేస్తుంటారు దేవుని ఆ ఆరాధన ఎట్టి పశ్చిపోదు హృదయాలు చాలా దూరంగా ప్రభుకి కాబట్టి వారికి అందరికీ శిక్ష అన్న విషయం జపనే క్రింద సంబంధించింది కాబట్టి మూడవ అధ్యాయం అంతా రెండు విషయాలు జ్ఞాపకం చేస్తుంటే మీకు ఖచ్చితంగా శిక్ష తప్పదు అన్న విషయాన్ని అదే మనం పోయిన వరం నుంచి చూడండి ఒకసారి మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ముష్కరమైనది భ్రమైనదియు అన్యాయము చేయనది ఒక పట్టణం శ్రమ కాబట్టి ఈ పట్టణము ముష్కరమైంది భ్రష్టమైంది అన్యాయము చేసినది ముష్కరమైంది భ్రష్టమైంది అన్యాయం చేయనది దీనికి సంబంధించిన విషయాలు మనము రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాము ముష్కరమైందంటే అది అపవిత్రమైనది తిరుగుబాటు తనము చేయనది భ్రష్టమైనది కలుషితమైపోయింది తన జీవితం భ్రసత్వం అంటే కలుషితమైన బోధ ్రసత్వము అంటే కలుషితమైన బోధ అంటే తాజా మన్న నుంచి కులిన మన్న మీద ఆధారపడడం అనేది తాజా మన్న దేవుడు అనుగ్రహించినప్పుడు దాన్ని నువ్వు దాచిపెట్టుకుని ఎండబెట్టుకొని ఫ్రై చేసుకొని తిన్న రకం అన్నట్టు అంటే పనికిరాంది అంతా తెచ్చిపెట్టుకోవడం అనేది కాబట్టి కుళ్లిపోయినది కలుషితమైనది అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుందంటే వాక్యాన్ని తారుమారు చేసుకుని మనుషుల కల్పితాలు దయ్యంలో బోధ భూతంలో బోధ నిఖలైతుల బోధం తెచ్చిపెట్టుకున్నది భ్రష్టత్వం అంటే దానికి సంబంధించింది అదే రీతిగా అన్యాయం చేయనది అన్యాయము చేయనది అంటే దేవుని వాక్యాన్ని తిరుగు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినది న్యాయము అన్యాయము దేవుని వాక్యాన్ని న్యాయం అంటే ఈ లోకంలో మనము అనేక పర్యాలు మనము మనుషులకి ఏ రీతిగా మనుషులతో ఏ రిగి మనం ప్రవర్తిస్తున్నాం అనేకులతో మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం వారిని ఏ రీతిగా ఆదరిస్తున్నాం నువ్వు బీదలను కనికరించాలా విధుల పట్ల కని తల్లిదండ్రి తల్లిదండ్రులు లేని పిల్లల్ని నువ్వు ఆదరించాలా ఇవన్నీ విషయాలు ఇవన్నీ నువ్వు చేయకపోతే అన్యాయం చేసిన వాడివే క్రైస్తవ జీవితంలో ఇవన్నీ నువ్వు చేయకపోతే ఖచ్చితంగా నువ్వు అన్యాయం చేసిన వాడివే పట్ల కటాక్షం నీకు లేకపోతే నువ్వు ఖచ్చితంగా అన్యాయం చేసిన వాడివే అదనాథల పట్ల ప్రేరేపణ కలిగి సహాయకుడిగా ఉండకపోతే నువ్వు అన్యాయం చేసిన వాడవే లేని పిల్లల పట్లను కనికరం చూపించకపోతే నువ్వు అన్యాయం చేసిన ఇవన్నీ మనం చేస్తున్నామా సరే ఎవరో క్రైస్తవులో చిన్న కుటుంబం చేస్తుంది కానీ అనేకులు చేస్తారు ఇప్పుడు జయరాజ్ బ్రదర్ చేస్తున్నారు తన సొంత బాల భర్తలు ఇద్దరు సమర్పించుకొని ఆర్ఫనేజ్ నడిపిస్తున్నారు చిన్న పిల్లల కొరకు అమ్మాయిలుంటారు అక్కడ అంత అమ్మాయిలు మనం అప్పుడప్పుడు పోయి చూస్తూ ఉంటాం అక్కడ చాలా మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి సరిగా స్కూల్కి పోడానికి బట్టలు ఉండవు పుస్తకాలు ఉండవు ఎంత కష్టం ఉంటుంది అప్పుడప్పుడు చెప్తుంటారు నాకు చాలా కష్టంగా ఉందంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి సాయం చేస్తూ ఉంటారు డబ్బులు ఎందుకంటే దేవుడు తప్పకుండా సాయం చేస్తుంటారు డబ్బులు అమ్మాయికి ఒక సంవత్సరానికి రెండున్నర వేలే ఖర్చు అయ్యి స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు మందము ఖర్చు వస్తే అట్లా ఇరవై మంది పిల్లలేమున్నారు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది పిల్లలున్నారు ఒక్కొక్కరికి సంవత్సరానికి రెండున్నర వేల ఫీజు తట్టింది బట్టలు ఆహారం ఆహారం ఎవరో డొనేషన్స్ ఇస్తా ఉంటారు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అవి ఎవరు చేస్తే చాలు ఎంతో కష్టపడి ఎంతో కలవించి దాన్ని నడిపిస్తాడు అతను ఫండ్స్ లేవు ఎక్కడి నుంచి ఫండ్స్ రావు సరే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే బ్రదర్స్ సిస్టర్స్ ప్రేరకున్న వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు అతనికి కొంతమంది పుస్తకాలు ఇస్తూ ఉంటారు కొంతమంది నోట్బుక్స్ కట్టలు కట్టలు నోట్ బుక్స్ కొనుకొచ్చి వందల వందల నోట్ బుక్స్ ఆటలు తీసుకోపోయి అక్కడ పోయి ఇస్తూ ఉంటారు ఎవరు ప్రేరపణగలి వాళ్ళు పోయిస్తూ ఉంటారు మనం అవన్నీ చెయ్యాలా లక్ష నలభై నాలుగు వేల మంది స్పెషల్ గా అవన్నీ చేయాలా నేను ఉత్తా నాకు సత్యం బయలుపరచబడి నేను ఉత్తా సత్యం ప్రకటిస్తా అంటే కాదు నువ్వు అవన్నీ చేయాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలు విడిచిపెట్టేస్తున్నారు ఎంతో మంది ఉన్నారు ఆ రైతుగా వారి కొరకు కొన్ని గృహాలు ఉన్నాయి క్రైస్తవులు అనిపిస్తారు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది అనిపిస్తారు నువ్వు అక్కడ పోయి వారి పట్ల నువ్వు కొంత సహాయ సహాయపూర్వకంగా జీవించాలా నీకు ఎట్లా ప్రేరేపడగలిగితే అలా ఆ రీతిగా పోయి సాయం చేయాలి వాళ్ళకి మనం ఇవన్నీ చేయక తప్ప చేయకపోతే ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళ మనం ఆత్మాభిషేకం ఉంది నేను పరశుదాత్మ అభిషేకం పొందుకున్నను నాకు సత్యం బయలపరచబడింది నేను కేవలం సువార్త ప్రకటిస్తాటే కానే కాదు క్రైస్తవ జీవితంలో ఇవి నీ ఆడంబరంగా జీవించడము కారలు తిరగడము పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండడము బిర్యానీ తినడము ఇది అంతా అన్యాయం మీరన్నా అన్యాయం ఎట్లేదు మీరు దేవుడే ఆచరించిన కదా దేవుడు ఆచరించి నీకు ఇచ్చినప్పుడు నువ్వు పంచుకోవాలి కదా అది అన్యాయం పంచుకోకపోతే అన్యాయం అందుకే ధనికుడి గురించి మనం ఎన్ని ఉపమానాలు చూడాలి రెండు ఉపమానాలు తీసినాం గత రెండు మూడు వారాల క్రితమే ధనికుల గురించి లాసర్ గురించి ధనికుడి గురించి చూడలేదు ఉపమానం ఇంకొక ధనికుడి గురించి చూడలేదు ఉపమానము వేసు చెప్పిండి నా ప్రాణామా తినుము సుఖించు తాగము సుగించము అనుకున్నాడు వాడు ఎందుకంటే సమృద్ధిగా ధాన్యం వచ్చింది వాడికి పోయి ఈ రాత్రి నువ్వు చనిపోబోతున్నావు అన్నాడు దేవుడు హెచ్చరించి కాబట్టి క్రైస్తవ జీవితము ఎందుకు ఈ రీతిగా ఉందన్న విషయమే మనము మూడవ మూడవ అధ్యాయ మొదటి చూస్తున్నాం దాని తర్వాత వారు ఏ రీతిగా ఉన్నారన్న విషయము ఐదవ వర్షం నుంచి మనం చూస్తున్నాం మొదటి రెండు మూడు నాలుగు ఐదు వర్షాలలో ఆ మూడు గుంపులు క్రైస్తవ గుంపుల గురించి మనము కొంతకాలం చూస్తున్నాం ఐదవ వర్షంలో అయితే న్యాయము తీర్చి యోహోవ దాని మధ్య ఉన్నాడు ఆయన న్యాయము తీర్చేవాడు కాబట్టి మట్టపు గుండు ఏం జరిగిందన్న విషయమే మనము మూడవ వచనం నుంచి చూస్తున్నాం దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయి సింహములు దాని న్యాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారి వరకు ఎర్రలో ఏమియూ మిగలకుండా భక్షించి తోడేళ్లు దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు దాని యాచకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు వారు ఆ రీతిగా జీవిస్తారు అనే విషయం చెప్తున్నాడు అయితే న్యాయము తీర్చి యోహో వారి మధ్య ఉన్నాడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం తీరుస్తాడు తీర్పు దీవుని అంటూ అదనే కాబట్టి వీరందరికీ న్యాయం తీరుస్తాడు ఎవరికక్కడ ప్రవక్తలున్నారు యాచకులున్నారు అధిపతులు ఉన్నారు సరే ఇవన్నీ మీకు తెలుసు కదా మూడు గుంపులు ఎప్పటికైనా కలిసి ఉంటాయి మూడు గుంపులు రెండు రెండు రెండు రెండు రెండు గుంపు కనిపిస్తూ మీకు ఎప్పుడు గుంపులు ఏడవ వర్షంలో చూడండి దాని విషయమై అంటే ఆ పట్టణం సంబంధించి క్రైస్తవ సంఘం ప్రపంచమొదట దాని విషయమై నా నిర్ణయమంతటి చెప్పున మీ నివాస స్థలము సర్వనాశము నా నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడు లోబడుదురని నేను అనుకుంటీ గాని వారు దుష్క్రియలు చేయట ఎందు అత్యాశ గలవారై గలవారైరి జఫన్య ఎంత వారు స్పందించని వారు అన్న విషయము మనం వారు చూస్తున్నాం మరీ అత్యాచ కలిగి దుష్క్రియలు చేస్తున్నారు అంటే ఇంకా ఇంకా పాపం చేస్తున్నారు ఇంకా అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు అన్న విషయం చెప్తున్నాడు ఎవరి గురించి ఏ పట్నం గురించి మీరు చూస్తున్నారా కాబట్టి యహో సెలవిచ్చి వాకు ఇప్పుడు చూడండి శిక్ష ఏదనగా నా కొరకు కనిపెట్టుకున్నాడు నేను లేచి ఎరపట్టుకును దినము కొరకు కనిపెట్టి యుండు నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమరించుటకై అన్యజన్లను పోగు చేయుటకు గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకొంటిని గుంపులు గుంపులుగా రకరకాల రాజ్యాలని దేవుడు లేవనెత్తినడు వీరి మీదికి ఎందుకు వీరు అత్యాసక్తి కలిగి దుష్క్రియలు చేసిన అంటే మంచి క్రియలు చేయలేదు దేవుని క్రియలు చేయలేదు వాళ్ళు అత్యాస కలిగి దుష్క్రియలు ఇంకా ఎక్కువ చేశారు ఇంకా పాపం చేశారు ఇంకా విరుక్తి ఇంకా విరోధంగా మేము దేవుణ్ణి సూచిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇంకా దుష్క్రియలు చేశారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి నా కోపాగ్ని వారి మీద కుమరిస్తున్నాడు బాగా తెలుసుకోండి కోపాగ్ని కుమరించడము మీకు ప్రడమందరూ బాగా కనిపిస్తుంది కదా ఏడు ఏడు పాత్రల గురించి మీకు తెలుసు పాత్రలు ఈ లోకం మీద కుమరించబడ్డప్పుడు ఏం జరిగింది తెగుళ్ళు రావడము ఇవన్నీ విషయాలు మనం చూస్తాం ప్రణంగ కాబట్టి జఫనియా మూడవ అధ్యాయము ప్రణంబంధంలోని తీర్పులకు సంబంధించింది అది నేను చూపించి వాక్యాన్ని ముగిస్తాను త్వరగా ముందుకు వెళ్దాం నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమరించు పోగు చేటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చకును నేను నిశ్చయించుకోటిని బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయన కోపాగ్ని నా ఉగ్రతను నా కోపాగ్ని నా ఉగ్రతను కోపమును ఎట్లా తీర్చుకుంటా అన్యజనుల ద్వారా తీర్చుకుంటా బాగా అర్థం చేసుకోండి దేవుడు ఎప్పుడు తన కోపాన్ని ఎట్లా తీర్చుకుంటాడు అంటే అన్య అన్య రాజ్యాలని లేవనెత్తి తన కోపము ఎట్లా తీర్చుకుంటాడు ఆయన డైరెక్ట్గా శిక్షించచ్చు కదా ఆయన డైరెక్ట్గా శిక్షిస్తాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైనా ఆయన శిక్ష ఎట్లా ఉంటుందంటే అన్యజన్లకు గొప్ప చెప్తాడు పో నేను నిన్ను లేపుతున్నా ఇప్పుడు పో నేను నిన్ను పంపిస్తున్నా అప్పుడు అన్యజనులు వచ్చి వీరిని శిక్షిస్తారు అది విధానం మీరు ప్రభుని నమ్ముకుని అనుకుంటున్నారు కానీ మీరు చేసిన పనిని బట్టి నేను వారిని లేపుతున్నా వారేమంత గొప్పలు కాదు వారేమంతా నీతి మంతులు కాదు కానీ వారిని ఎందుకు లేపుతున్నాడు వారిని ఆయన హస్తలలో గణహీనమైన ఘటంలాగా ఏర్పరచుకున్నాడు వారిని అనే చెల్లెని వారిని గుంపులు గుంపులుగా పంపిస్తా అంటున్నాడు ఇది ప్రపంచమంతట నెరవేరే స్థితి ఇప్పుడు గుంపులు గుంపులు అంటే ఒక చిన్న పట్టణం మీదకి ఒక గుంపు అయితే చాలు కదా ఒక చిన్న పట్టణం నేషనం చేయాలంటే ఒక గుంపు అయితే చాలు ఒక దేశం అయితే చాలు మళ్ళీ దేశాలను అన్నిటిని తీసుకొస్తున్నాడు ఇప్పుడు మీకు అర్థం కావాలా దేశాలను అన్నింటినీ లేపుతున్నాడు అంటే గుంపులు గుంపులుగా అనే అనే రాజ్యాలని ఇది ప్రపంచమంతట నెరవేరేది ఇది ఒక స్థలంలో నెరవేర్ది కానీ కాదు ఒక దేశంలో నెరవేర్ది కానీ కాదు ఒక పట్టణంలో నెరవేర్ది కాదు ఇది ప్రపంచమంతట గ్లోబల్ స్కేల్ అంటది ఇంగ్లీష్ లో గ్లోబల్ స్కేల్ ప్రపంచమంతట ఒకేసారి నెరవేరేది అమాంతంగా అన్ని రాజ్యాల వచ్చే దాని మీద మీద పడతాయి దీని మీద పడతాయి ఆ పట్టణం మీద పడతాయి ఏందా పట్నం సంబంధించిన పట్టణం కాదు అది ప్రపంచం అంతటా విస్తరించిన పట్నం పరమ ఏరుషులేమని పటం ఆడతారు మీరు ఎరుశలేం అనే పట్నం అది పరమ ఏరుశలేం పట్నం అది అంటే క్రైస్తవ సంఘానికి సంబంధించింది పరమ ఏరుశలేం శారీరకం ఏరుశలేము ఈ రోజు అక్కడ ఉంది నా రోషగ్ని చేత భూమి అంతయు కాలిపోవును అది అది ఆయన ఆజ్ఞ అది ఆయన తీర్మానించుకున్నాడు నిశ్చయించుకున్నాను అంటున్నాడు నేను డిసైడ్ అయిన అంతే ఇంకా నా తీర్పుని ఎవరు మార్చలేదు ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేదు నేను డిసైడ్ అని తీర్మానించుకున్నాను నేను నిశ్చయించుకున్నాను ఏం నిశ్చయించుకున్నాను ఖచ్చితంగా భూమి అంతయ్యో కాలిపోవును కాబట్టి భూమి అంటే గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం మీరు ఎన్ని ఇక్కడ ధ్యానించినారు వాళ్ళందరూ కాలిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు అంటే వాళ్ళందరూ మరణిస్తారు మీకు ఈ విషయం కూడా బారదగల కాలిపోయేదారు హాత్ మరణించేదంటే సరిపోదా కత్తి భూమి మెడ మీద ఉంటే సరిపోదా శిరచేదనం సరిపోదా ఎందుకు కాలిపోతారు అన్నాడు ఇది ప్రయోగం చూసినాం ఎందుకు కాలి ఆయన ఎందుకు వాళ్ళని కాల్చివేయబోతున్నాడు అంటే బాగా అర్థం చేసుకోండి ఆయన మన కొరకు బలి పశువులాగా కాల్చివేయబడ్డాడు మనుషులు చుడనలన్నీ వాని వాళ్ళే తయారైనడు అంత భయంకరమైన సేవను అనుభవించాడు శిల మీద కాని వీరు ఆయన శిల వమ్ము చేసిన కాబట్టి వాళ్ళు మరణించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎందుకు కాల్చివేయబడంటే వారే బలి పశువు అందుకే మనము ఎప్పుడు చూసినాము నేహమై గ్రంథంలో చూసినామా దేవుడు ఒక బలిని ఏర్పరచుకునేది వాక్యం ప్రభువు తాను ఒక బలిని సిద్ధపరచను అన్న వాక్యం మనం చూసినాం నేహం నేహం నాహోము నాహోము గ్రంథంలో చూసినాం నాహోము గ్రంథంలో మనము కొంతకాలం క్రింద చూసినాం ఏంటంటే ప్రభువు తానే ఒక బలిని సిద్ధపరచను ఆ బలికి అనేకమైన రాజ్యులను అనేక మందిని ఆయన ఆహ్వానించను రప్పించను కాబట్టి ఆ బలి ఏరితిగా ఉంటదన్న విషయమే మనం చూసినాం ఆ బలి గొప్ప జనం మీదకి శిక్ష ఆ బలి గొప్ప జనంకి శిక్ష దేవుడే అదాన్ని సిద్ధపరచుండ వారి జీవితాలు బలి అర్పించబడతాయి దేవుని కొరకు ఎందుకంటే దేవుడే వారి కొరకు అర్పించబడ్డా విషయాన్ని వాళ్ళు త్రునీకరించారు కాబట్టి ఎప్పుడైతే శిలవ మరణాన్ని త్రునీకరిస్తావో నువ్వు వాక్యం ఉంది నశించు వాడికి శిలువ మరణము లేదా కాబట్టి నశించిపోయేవారు ఆ శిలువ మరణాన్ని వమ్ము చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు రక్షించబడాలంటే మళ్ళీ తిరిగి ప్రభు శిలువ మరణం పొందనవసరం లేదు ఆయన ఒకేసారి యుగ అందరి పాపల నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి యుగ సమాప్తిలో వాళ్ళందరూ మరణించాల్సిందే అదే రీప్లే అంటాం వాళ్ళందరూ వాళ్ళందరూ మరణించి ఆయన కొరకు బలిగా అర్పించబడతారు అందుకే ఆయన రోగ వాళ్ళు కాలిపోతారు అంటే బలి పశువు బలిపీఠ మీద కాలాలా కాలి ఆయన సన్నిధికి ఇంపైన వాసనలాగా పోవాలి అది అప్పుడే ఆయన స్వీకరిస్తాడు వాళ్ళ బలిని అంటే వాళ్ళ జీవితాలను వాళ్ళని సమర్పించుకుంటాడు మనం మటుకు ఆయన మరణ భూస్థాపన పునరుదానలో పాల్పొందినాం కాబట్టి ఇంకా రెండో మరణానికి మన మీద అధికారం లేదు ఆ విషయాన్ని దేవుడు హెచ్చరించింది ఎన్నిసార్లు మనకు చూపించింది కూడా వాక్యాన్ని అప్పుడు జల్లందరూ యహోవ నామును బట్టి ఏక మనస్సులై మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చదను నాకి నచ్చిన వాక్యం చాలా నచ్చిన వాక్యం చూడండి వీరందరూ కాల్చివేయబడ్డాక వీరందరూ మరణించినాక వాళ్ళందరూ కాలిపోయినాక అప్పుడు అన్న విషయం అక్కడ స్టార్ట్ అయితుంది వారందరూ భూమి అంత కాలిపోయినాక అప్పుడు జల్లందరూ యోహోనామను బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను ఇంగ్లీష్ల మటుకు చాలా బాగుంది అది ఐ విల్ గివ్ దెమ్ అ ప్యూర్ లాంగ్వేజ్ అని ఉంది ప్యూర్ అంటే పవిత్రమైంది వారికి నేను పవిత్రమైన భాషను అనుగ్రహించేదని అనుంది అక్కడ ఇంగ్లీష్ల మటుకు ఐ విల్ గివ్ దెమ్ అ ప్యూర్ లాంగ్వేజ్ అని ఇక్కడ మటుకు పవిత్రమైన పెదవులను ఇచ్చేదని అన్నాడు సరే ఉపమానితగా పవిత్రమైన పెదవులు అంటే ప్యూర్ లాంగ్వేజ్ నీ నోట్ల నుంచి వస్తుంది పవిత్రమైన భాష నీ నోట నుంచి వస్తుంది అంటే మళ్ళా భాషల వరం అనేది కాదు బాగా అర్థం చేసుకోండి భాషలవరం అనేది కాదు ప్యూర్ లాంగ్వేజ్ అంటే అసలైన సత్యము నీ నోట నుంచి అప్పుడు వస్తుంది సత్యం ఏష్ప్రవే సత్యం కదా నేనే మార్గము సత్యము జీవనుడు ఏశప్రభు అనే సత్యము వాళ్ళు అప్పుడు గ్రహించి అప్పుడు ఆయనని తన ప్రజలతో స్థుతిస్తారన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసి ఎప్పుడు వాళ్ళందరూ మరణించినాక ఇదే మనం ప్రమలు కూడా చూస్తాం కదా వీళ్ళంతా ఎవరు లెక్కకు మించిన వారు అంటే వీళ్ళందరూ శ్రమలలో గొడపిల రక్తంలో వారి వస్త్ర ఉదుక్కున్న వారు ఎందుకు అంతకుముందు ఉదుక్కోలేదు వాళ్ళు శ్రమలలో శ్రమల కాలంలో ఉతుక్కున్నారు ఈ వాక్యం దానికి సంబంధించింది కాబట్టి జఫని గ్రంథము చాలా అతికినట్టుంటది ప్రాణ గ్రంథం దాన్ని మనం త్వరగా చూసుకొని ఈరోజు మనం వాక్యాన్ని త్వరగా ముగించుకోవాలా నేను వారికి పవిత్రమైన పేదలని చెదను ప్యూర్ లాంగ్వేజ్ చెదిరిపోయిన వారి నాకు ప్రార్థన చేయున్న జన్లందరూ కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకుని రాబడదురు ఇది యుగ సమాప్తి తెల్లని వస్త్రము ధరించుకున్న వాళ్ళందరూ ఆయన కొరకు నైవేద్యం లాగా నడిపింపబడుతున్నారు తెల్లని వస్త్రము ధరించుకున్న వీళ్ళందరూ గొడపిల్ల రక్తంలో వారి జీవితాలు వాళ్ళ వస్త్రములు ఉతుకొని అప్పుడు తిరిగైన సన్నిధికి వస్తున్నారు అనేది వచ్చి విషయం చూడండి ఇప్పుడు ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించ వారిని నీళ్ల నుండి నేను వెళ్ళగొట్టేదును ఎవరి అన్యజనులు వీళ్ళంతా లేక సర్పములు తేళ్ళు గనుక నా పరిశుద్ధమైన కొండ ఎందు నీవిక గర్వము చూపవు ఏందా పరిశుభండ శియోను పర్వతం కాబట్టి శివను పర్వతం మీద గర్వం ఉండదు లక్ష నలభై మందికి ఎప్పుడు గర్వం ఉండదు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఎప్పటికి అదుతాయి వాక్యాల వెంటనే ఉంటాయి మనకి ఇప్పుడు చూడండి నా మీద తిరుగుబడి నీవు చేసి చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు దుఃఖితులకు దీనిలను యహోవా నామము ఆశ్రయించు జనశేషంగా నీ మధ్య నుండనిత్తును ఇస్రాలో మిగిలిన వారు పాపము చెయ్యరు లక్ష మందికి సంబంధించింది ఇస్రాయలు మిగిలిన వారు అంటే ఎప్పుడైనా కానీ లక్ష మంది ఈ విషయం బాగా తెలుసుకున్నారు వీరు ఎప్పుడు కూడా పాపం చేయరు మిగిలిన వారు వీళ్ళు దాని తర్వాత అబద్ధం ఆడరు కపటంలాడరు కపటంలాడు నాలుక వారి నోటా ఉండదు వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి వారై అన్నపానంలో పుచ్చుకొందరు ఇది లక్ష మందికి సంబంధించిన వాక్యమే అంతే వీరు ఎట్లా ఉంటారు విషయం ఇక్కడ హెచ్చరించి వీరు ఎప్పుడు కూడా వీరు శేషించిన వాళ్ళు మిగిలినవారు మిగిలిన వారు అంటే శేషించిన వారు శేషం అంటాం మిగిలినవారు దేవుడు వీరిని స్పెషల్గా ఎన్నుకున్నాడు ప్రపంచం అంతటా ఎన్ని సూచన లక్షణాల వీలే ఆ మిగిలినవారు అన్న విషయం ఈ సరలో మరణించినారు కానీ వీళ్ళు మిగిలినవారు అన్న విషయం కాబట్టి వీరు పాపం చేయరు అబద్ధమడరు కపటంలాడు నాలుక వారికి నోట ఉండదు నీలో కపటం ఉండద్దు నువ్వు నీ నువ్వు సంపూర్ణంగా పరిశుభ్రంగా జీవించే జీవితం వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్నపాలనలో పుచ్చుకొందరు సిను నివాసులారా లక్ష నలవేల మంది వీళ్ళు సియోను నివాసులారా ఉత్సాహించి ఉత్సాహధ్వని చెయ్యుడి ఇసైలారా అంటే గొప్ప బాగా తీసుకోండి సియోను నివాసులారా అంటే లక్ష నలభై నాలుగు రెండవది మీ శ్రమకి తగిన ప్రతిఫలం ఇది మీరు ఇసలో పట్టుకో పట్టుకొచ్చారు ఇసైలారా జనధ్వని జయధ్వని చెయుడి ఎరుసలేం నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి సరే ఎరుసలేము అంటే బాగా అర్థం చేసుకోవాలా లక్ష నలబాద్ మూడు పాయింట్లు ఫస్ట్ ఏమో సియోను రెండవది ఇస్రాయలు మూడవది ఎరుసలేం సియోను అంటే లక్ష నలభై నెల మంది ఇస్రాయలు అంటే గొప్ప మూడవది ఎరుసలేము అంటే ఈ రెండు గుంపులు కలిసి చివరికి అయిన ఉండేది పరమ ఎరుసలేం అది ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి సియోలు అంటే లక్ష నాలుగు నాలుగు వేల మంది ఎంతో ప్రయాసంతో సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు అబద్దం చెప్పారంట వాళ్ళ నోట్లో ఏ పాప ఏమేముంది వారి నోట్లో వారు పాపం చేయరు అబద్ధం ఆడరు కపటంలాడిన వారికి నోట ఉండదు నీ సువార్త ఇటుండాలా నువ్వు వాక్యం చెప్తుంటే నువ్వు నీ వాక్యం ఎటుండలా పాపం చేయరు మీరు దాని తర్వాత అబద్దం చెప్పరు మీరు దాని తర్వాత కపటం ఉండదు అంటే వేషధారణ బయటికి ఒకటి లోపల ఒకటి అనే జీవితం కాదు యథార్థంగా ప్రభు ప్రభు ఎట్లున్నాడో నువ్వు అట్లుండాలా ప్రభు ఏ రీతిగా జీవించిండో నువ్వు ఆ రీతిగా జీవించాలా ప్రభు నీ స్థలంలో ప్రభు అంటే ఎట్లా మాట్లాడతాడో నువ్వు అట్లనే మాట్లాడాలా అది లక్ష నలభై నాలుగు మందికి సంబంధించిన గుణగణం బట్ ఆ రీతి కూడా అన్న హెచ్చరిస్తాడు కాబట్టి ఈ మూడు ఇప్పుడు యుగ సమాప్తికి ఉండేది ఏంది సియోను నివాసులు ఇస్రాయలి ఎరుసలియం నివాసులు పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడి తాను మీకు విధించిన శిక్షకు శిక్షను యహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రులను ఆయన వెలగొట్టి ఉన్నాడు ఇస్రాలకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం అది మీరు అండలైన్ చేసుకోవాలి ఇస్రాలకు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు మన దేవుడు ఆయన రాజు ఆయన ఎప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఈ క్షణము ఆయన ఇక్కడ సింహాసనం మీద ఉన్నాడు అని మీరు చూడగలరా హృదయంలో నేను చూస్తాను ఆత్మలో చూస్తాను ఆయన మన మధ్యలో సింహాసనం మీరు మనం ఇంక ఎవరు భయపడతాం మన మన రాజు మన మధ్యలో నేను ఎవరు భయపడాను ఎటువంటి శ్రమ భయపడాను సరే ఒక రొట్టె తింటే సరిపోతుంది నాకు ఏం లేకుండా ఒక రొట్టె దొరుకుతుంది రెండు రొట్టెలు దొరుకుతాయి చాలు కానీ ఆయన ఏ కొండ ఇంత కలమాలు నడిపిస్తాడు ఆయన రాజు ఆయన మన మధ్యలో ఉన్నాడు బట్ మనం ఎంత దినాలా మనకి ఎంత అవసరమో అన్నీ ఆయన సమయానికి తగిన సమయానికి సమకూర్చి వాటిని అనుగ్రహించేవాడు ఆయన మన రాజు రాజు అంటే పోషించేవాడు అని అర్థం మనల్ని మనం మేపోయేవాడు అని అర్థం చూడండి ఇప్పుడు ఆ జనలలో మీరు మీతో ఇట్లందరూ ఎరుశులేమా అంటే బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎరుసలేము అన్నప్పుడు ఆటోమేటిక్ అది మారిపోతుంది ఎరుశలేము అన్నప్పుడు మళ్ళా గొప్ప సియోను అంటే లక్షణ ఆరాధన వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి దేవుని యొక్క ఆత్మ ఎట్లా నడిపిస్తుండో మీరు బాగా చేసుకోండి చూడండి ఎరుసులేమా భయపడకము ఎందుకు భయపడినరు వాళ్ళందరూ మరణిస్తున్నారు కాబట్టి భయపడినరు కాని భయపడద్దు నువ్వు మరణాన్ని జయించినవు అని హెచ్చరిస్తున్నాడు ఎరుసులేమా భయపడకము సియోను ధైర్యమో తెచ్చుకున్నాము సరే సియోను గురించి మాట్లాడుతున్నాడు అంటే ధైర్యం చేసుకోండి సువార్థ ప్రకటించండి భయపడది అని నీకు చెప్తున్నాడు కాబట్టి ఎరిసలేమా భయపడకు ఎందుకు భయపడుతున్నావు అయ్యో నా ప్రాణం ఏమైతుందో నా ఆస్తులు ఏమైతే నా ఇల్లు ఏమైతే నా కుటుంబికులు ఏమవుతారో నా పిల్లలు ఏమైపోతారో ఈ భయం వెంటాడుతుంది ఎరుసలేం నీనొచ్చు ఎందుకు నువ్వు వాక్యాన్ని విరోధంగా జీవించిన కాదు కనిసిను కుమార్తె నువ్వు ధైర్యం తెచ్చుకున్న స్వార్థ ప్రకటించి నీకు ఆ హెచ్చరిక అది నీ దేడ యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తి నాకు బాగా నచ్చిన వాక్యం ఆయన నిన్ను మిమ్ముడు రక్షించును ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును నీ నియామక కాలపు పండుగలకు రాలేక రాలేక చింతపడు నీ సంబంధులందరు నేను సమకూర్చేదను సరే మీరు తిరిగి పండుగ చేసుకుంటారని చెప్తున్నాడు మీరు కొంతకాలంకి పండుగలు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని తిరిగి రప్పిస్తా ఉంటున్నాడు కానీ మీరు తిరిగి పండగలు తీసుకుంటారని అయితే లేదు అక్కడ ఎందుకంటే ఆయన వచ్చినాక పండగలు అవసరం లేదు ఆయన పుట్టేంత వరకు పండగలు ఆయన పుట్టినాక పండగలు ఆయన మరణించినాక పండగలు లేవు ఎందుకు తెలుసా ఆయనే పండగలు కదా లేదా ఎక్కడుంది వాక్యం కొలస రాష్ట్రపతి చూసిన పండగలు నియామక దినములు సబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది కాబట్టి పండగలు నియామక దినవులు సబ్బాతులు ఇవన్నీ ఆయన నీడ అని ఎంత బాగా చెప్పింది పౌలు బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఆ రీతిగా దేవుడు పౌలు ఏర్పరచుకున్నాడు మన మనం అర్థం చేసుకోవడం కొరకు అవన్నీ చూపించింది ఇవాళ ఆయన ఈ రోజు మనకు ఖచ్చితంగా అర్థం కాకపోయింది నీడ అంటే ఏందో కాబట్టి పండుగలు యేసు యొక్క నీడ ఆయన ఆయన పుట్టేంత వరకు అవి నీడలవి ఆయన తర్వాత నీడ అవసరం లేదు ఎందుకంటే నిజ స్వరూపం ఉన్నాక నీడేందు పండగలు చేయవు ఎందుకంటే నిజ స్వరూపమే పండగ కాబట్టి ఏ స్వరూమే కాబట్టి మనము సెలబ్రేట్ చేయాల్సింది జీజస్ని కదా జీజస్ సంబంధించిన పండగలం కాదు కానీ అది ఎప్పటికి అర్థం కాని క్రైస్తవ జీవితము ఖచ్చితంగా తీర్పుకి సిద్ధపరచుకుంటుంది ఆ కాలంలో నిన్ను హింస వారిని అందరినీ నేను శిక్షింతును కాబట్టి సర్పంలో తెలియని అందరినీ శిక్షిస్తారు బాగా అర్థం చేసుకోండి సర్పం తెలియనే దేవుడు విరోధంగా లేపుతున్నాడు గొప్ప జనానికి మొదటి నుంచి చూసిన వాక్యం ఇది నీ పక్కనున్నవాడు నీకు బల్లెము ఇష్కరియోత్ యూధ కాటేశాడు కదా పక్కనుండి ప్రభుని అత ఎన్నిసో మనం చూస్తాం నీ పక్కనున్నవాడు నీకు కాటేసి ఉంటాడు నీ పక్కన ఉంటాయి అది విధానం అది కాబట్టి ఇష్కరి యోత్ ఏ రీతిగా ప్రభుని అప్పగించిండో అదే రీతిగా యుగ సమాప్తిలో గొప్ప జనాన్ని అప్పగిస్తారు వాళ్ళు ఇష్కర్ యువత యూధ ఆత్మ అప్పుడు బహాటంగా దేవుని సరిధిలో సంగంలో కనిపిస్తుండడు ఎందుకంటే దేవుడే ఆ రీతిగా ఏర్పరచుకోండు ఆయన ఆగే లేకుండా ఇష్కర్యువ ఉండేటోడా అక్కడ పన్నెండు మందిల్లో ఇష్కర్ యువత యుద్ధని ఎందుకు పెట్టింది దేవుడు ఏ స్వోకి తెలియదా మొదటి నుంచే ఇష్కర్ ఒక రోజు నన్ను అప్పగించడానికి తెలియదు ఈశ్వర్కి అదే అన్ని తెలుసు చెప్పిడు కూడా యూధి నువ్వు నన్ను అప్పగించబోతున్నావు చెప్పిండు అప్పుడు ఎలగొట్టవచ్చు కదా ఎందుకు ఎలగొట్లేదు దేవుడే కావాలని పర్మిషన్ ప్రభుకు తెలియదా ఇష్కర్యోత్ యూధ నా పక్కన కంపల్సరీ పెడతాడు నా తండ్రి నేను శరీరంలో ఉన్నంత వరకు వాడు నా పక్క నుండి బలం లాగుంటాడు నాకు వాడే నన్ను ఆ యొక్క అప్పగిస్తాడు అని ఆయనకు తెలియదా ఖచ్చితంగా తెలిసానికి కానీ ఎందుకు గమనిడు అది విధానం దేవుడి విధానం ఇష్కర్యోత్ యూధ వాడు లేకపోతే ఆయన ఎట్లా మరణం అప్పగించబడతాడు ఇష్కర్యోత్ యూధ అభిషేకం పొంది కూడా అద్భుతాన్ని చేసి కూడా దయాన్ని వెలుగొట్టిన వాడై ఉండి కూడా దేవుని చేతిలో గణహీనమైన ఘటంలాగా వాడబడిండు ఈ విషయము చెప్పడం కష్టమే వినడం కష్టమే ఎట్లదని నువ్వు చెప్తావు గొప్పవాని ఇంట్లో మంచి పాత్రలుంటాయి చెడ్డ పాత్రలుంటాయి అన్న వాక్యం విన్నప్పుడే ఈ విషయాలు అర్థమైతాయి కాబట్టి పదకొండు మంది ఘనమైన పాత్రలాగా దేవుని చేతిలో వాడబడితే ఇస్కర్యోత్ యూధ గనహీనమైన పాత్రలాగా దేవుని సేవ కొరకు కాబట్టి అందరూ ఆయన సేవకుడికి వాడబడుతున్నారు నెప్పు కదేశాలు ఫరు వాడబడి అహేశ్వర రాజు వాడబడి ప్రతి రాజులు సన్ బలెట్ మనం సన్ హెరీబు అనే చేతిలో హెరో కూడా హెరోదు కూడా గణహీనమైన ఘటనలాగా వాడబడి అది దేవుని యొక్క విధానం అనే విషయం మనం చూస్తున్నాం ఆ కాలం నుంచి చూచుచుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి అంటే మీరు కచ్చితంగా చెరలోకి పోతారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి గొప్ప చెరలో అంటే వాణి బందకలలో పట్టబడతారు సైతాన్ని బంధకళంలో పట్టబడతారు నేను మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత పంతొమ్మిదా ఆ కాలంలో నిన్ను హింస పెట్టి వారిని అందరినీ నేను శిక్షించను చదువుతుంది సార్ కుంటు నడుచు వారిని నేను రక్షించను అంటే కాళ్ళు పోగొట్టుకుంటాను అర్థమా అంటే కష్టాల పాలైన వారిని అర్థం కుంటు కుంటు జీవితం అంటే భయంకరమైన కష్టాలు అనుభవించిన వారిని అందరినీ నేను రక్షిస్తానంటాడు ఏ ఏ దేశంలో వారు అవమానం నొందిరో మీరు ఇప్పుడు చెప్పండి ఏ ఏ దేశంలో అంటే ఒక దేశానికి సంబంధించిన ఇది ప్రపంచమంతట నెరవేరది ఏ ఏ దేశంలో క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పబడింది వాక్యం ఏ ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలిగజేసేదను ఎప్పుడు ఇదంతా నెరవేరినాక ఏమైతే మనందరినీ పర్వరం తీసుకోవడా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటే ఆయన రాజ్యం ఎక్కడ స్థాపించబడుతుందో బాగా అర్థం చేసుకోండి ఆయన రాజ్యం ఎక్కడ స్థాపించబడతాడు సంపద మేము బయలుదేరుతున్నాం సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటే ఎప్పుడు స్వతంత్రించుకుంటారు వాడు సాత్వికంగా తయారైనాకనే అంతకుముందు వాడు బయటికి సాత్వికుడే కాని దేవుని వాక్యాన్ని వెతకలేవాడు వాడు ఎప్పుడు సాత్వికమవుతాడు కాల్చివేయబడ్డాక ఇక్కడ వాడస మనం ఆల్రెడీ కాల్చివేయబడ్డ బలి పశువులాగా మనం వదగితే పడ్డ గొర్రె పిల్లలాగా మనం ఈ లోకంలో జీవిస్తూ మన ప్రాణం సమర్పించుకున్నాము మనం కాల్చివేయబడ్డ బలి పశువులాగా కానీ వీళ్ళు లేరు గొప్ప అందుకే సీఎన్ కుమారి గురించి ఎప్పుడు సెపరేట్ చెప్తుంటాడు ఎక్కువ చెప్పండి నీ గురించి నీ గురించి ఎక్కువ చెప్పడం మీరు ఆల్రెడీ ముద్రింపబడ్డ వాళ్ళు చెంగన ముడివేయబడ్డవారు మీరు ఆల్రెడీ ఆయన ఆయన ఆయన ఆయనలో మీరు దాల్చబడ్డవారు కాబట్టి మీ గురించి స్పెషల్ గా ఎక్కువ చెప్పడం అసలు దేవుని వాక్యం కానీ గొప్ప జనం గురించి ఎక్కువ ఉంటుంది వాక్యం ఎందుకంటే వాళ్ళందరూ మరణిస్తారు ఆయన బాధ ఆయన హృదయంలోని వేదనది ఆ కాలం మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చర్యలని రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించు సమకూర్చడం అనేది బాగా తీసుకోండి మత్స్య వార్త ఇరునాలుగా జాయిలో చాలా బాగుంది ఇది తన దూతలను పంపించి నలుదిక్కల నుంచి భూమి నలుదిక్కల నుంచి తాను ఏర్పరిచిన వారిని ఆయన సమకూర్చుతాడు ఎప్పటికైనా తినటువంటి వాక్యాలు ఇవి కాబట్టి ఎత్తబడితే లేదు ఆయన సమకూరుస్తాడు ఎత్తుకొని పోడు సమకూరుస్తాడు ఆయన మధ్యాగ్కి వస్తే మీరు ఇక్కడికి వెళ్ళి వేది లేనేలేదు ఎక్కడ వాక్యం ఆయన ఈ లోకంలోకి వచ్చి దూతలను పంపించి వారిని ఆయన కొరకు సమకూరుస్తాడు సమకూర్చడం అంటే జమ చేయడం అంతే కాబట్టి ఇక్కడ కూడా అదే వాక్యం ఉంది సమకూర్చాడు లేకుంటే పాత కాలంలో ఎందుకు చెప్పలేదు ఎత్తబడతాడు ఎక్కడ కనిపించదు మీకు ఆ వాక్యం పాత నిబంధన కాలంలో కృత నిబంధకాలంలో కూడా లేదు ఎక్కడ వాక్యం అత్కు కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకుంటారు కానీ ఎక్కడ కూడా ఎత్తబడితే లేదు ఆ రీతి అటువంటి బోధ తీసుకొచ్చుకొని వాళ్ళంతా ఆ యొక్క గప్పాలు కొట్టడము మనుషుల కల్పితాలతోని క్రైస్తవ సంఘాన్ని మొత్తం చెడగొట్టిరు నిజముగా భూమి మీద నున్న జన్లందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించను ఇదే యహో సరే ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ముగించి మీకు ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన వాక్యాలు చూపిస్తాను మీరు ఇంటి పోయినాక ధ్యానించుకోండి వచ్చే వారం నుంచి మనము హబ్బకొక గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం కాబట్టి జఫన్య గ్రంథము ప్రకటన గ్రంథాన్ని ఏరీతిగా పోల్చుకుని చదువుకోవాలి మీరు మీ ఈ వారమంతా మీరు వాటిని ధ్యానించుకోండి అప్పుడు మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోలేరు మొదటిది దేవుడు తన ప్రజలని శిక్షించబోతున్నాడు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు తన ప్రజలకి తీర్పు తీర్చబోతున్నాడు ఫస్ట్ పాయింట్ అది అది ఎక్కడ ఉంటుంది జఫని గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వర్షాలలో ఉన్నది ప్రకటన గ్రంథము మొదటి రెండు మూడు అధ్యయాలలో ఉన్నది ఇరవై రెండు అధ్యాయులు కదా గ్రంథము జఫని గ్రంథం కేవలం మూడు అధ్యాయలే కాబట్టి దేవుడు తన ప్రజలకి తీర్పు తీరుస్తాడు అన్న విషయము ఫస్ట్ పాయింట్ జఫన్ గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వర్షాలలో ఉంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మూడు అధ్యయాలలో ఫస్ట్ తన ప్రజలకు తన బిళ్ళకి తీర్పు తీర్చుంది ప్రతి సంఘానికి ఏం హెచ్చరించండి మీరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి అన్నా లేదా అక్కడ ఏడు సంఘాలకు చెప్తూ అది తీర్పుకు సంబంధించి నేను తిరిగి వచ్చినప్పుడు మీరు ఫిలదెలికే సంఘము లవదీకే సంఘంకి ఏం చెప్పిండు హెచ్చరించండు మీరు ఇప్పటికన్నా మార్చుకోకపోతే మీ మొదటి ప్రేమను సంపూ తీసుకోకపోతే నేను వచ్చింది మీ యొక్క దీపాన్ని ఆరిపేస్తాను అనడా లేదా తీసివేస్తాన లేదా అంటే అది శిక్ష దీపాన్ని తీసేస్తానంటే రక్షణ పోగొట్టుకుంటారు మీరు మీరు మీరు శమల పాలవుతారు మీరు చీకట్లో తీరుస్తారు దీపంలో చీకట్లు ఉంటారు అంటే కషాల పాలవుతారు శమల గుండా పోతారు అన్న విషయాన్ని కాబట్టి మొదటి మూడు అధ్యాయాలు జఫన్యా మొదటి అధ్యాయము రెండు మూడు వర్షాలలో గురి సంబంధించింది కాబట్టి దేవుడు ముందు తన సొంత ప్రజలకే తీర్పు తీర్చి జ్రంథము గ్రంథంలో కలిసినట్లు మనం చూస్తున్నాం రెండవది ప్రపంచానికి లేక బలహీనమైన ఘటనలకు తీర్పు రెండవది ఈ లోకస్తులకు తీర్పు ఫస్ట్ దేవుడి బిడ్డలకు తీర్పు రెండవది ఈ లోకస్తులకు తీర్పు ఆయన నీతిగలన్యావాది ఎందుకు తన ప్రజలకు తీర్పిస్తుండ్రు ఫస్ట్ బాగా అర్థం చేసుకోండు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష లేదు అది లక్షలా సంబంధించిన పోదు అది నువ్వు యుగ సమాప్తి వరకు ఆయనలో ఉంటే నీకు తీర్పు ఉండదు కానీ తన బిడ్డలకు ఎందుకు తీర్పు ఉందంటే వాళ్ళు లేరు కాబట్టి బయటకు ఉన్నామని పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఉపాస ఉంటున్నారు వారు ఆయనలో లేరు కాబట్టి వాళ్ళకి తీర్పు దాని తర్వాత రెండో పాయింట్ ఈ లోకస్తులకు తీర్పు జెఫని గ్రంథము రెండవ అధ్యాయము నాలుగు పదిహేను వర్షాలలో మనం చూస్తాం ప్రకన గ్రంథంలో ఈ లోకస్లో తీర్పు ఎక్కడ చూస్తాం నాలుగవ అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం చూస్తాం మూడవ పాయింట్ ఆయన తీర్పు దినం గురించి ఆయన తీర్పు దినం గురించి జఫనీ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రెండు వర్షాలు ప్రకటన గ్రంథము ఇరవయ వచనంలో ఇరవయ అధ్యాయంలో చూస్తున్నాం చివరి భాగం నాలుగవ పాయింట్ చివరికి విశ్రాంతి చివరికి విశ్రాంతి మూడవ అధ్యాయము జఫన్య గ్రంథం మూడవ అధ్యాయము రెండు నుంచి ఇరవై వచనాలు చివరికి వాళ్ళకి విశ్రాంతి ఇస్తాడు దేవుడు ఎప్పుడు ఇస్తాడు వాళ్ళందరూ హత మరణించి అనే సన్నిధికి వచ్చినాక అప్పుడు అయిన సన్నిధిలో విశ్రాంతి వాళ్ళకి సీవోలు పర్వతం మీద అందరూ కలిసి ఆయన నిశృతించడం అనేది ఇందాక మనం చూసిన వాక్యం మూడవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఇరవై వచనాలలో మనం చూస్తున్నాం ఇది ప్రటన గ్రంథంలో ఇరవై వచనం నుంచి పన్నెండు వర్షాలలో మనం చూస్తున్నాం ఇందాకనే మనం చూసినాము జఫన గ్రంథం మూడవ అధ్యాయము చివరి భాగంలో యహోవా రాజు అని ప్రవం చివరి భాగం వచ్చేసే వారికి రాజ్య ఉండును అని ఉంది చివరి భాగంలో మన ప్రభువే రాజులకు రాజు యుగయుములకు ఆయననే ప్రభు అని అక్కడ ఉంది కాబట్టి పాత నిబంధన కాలము అంటే జఫన గ్రంథంలో చివరి భాగంలో యహో అనే రాజు వారికి అన్నప్పుడు కొత్త నిబానకు వస్తే ఏ వారికి రాజు అనే విషయం చెప్పబడింది అదే రీతిగా జపని గ్రంథం చివరి భాగంలో అది శారీరకమైన ఎరుసలేం పట్నం అని ఇందాక చూసిన వాక్యం ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ పరమ ఎరుసలేం అయిపోతుంది శారీరకమైన ఎరుసలేము పరమ ఎరుసీకి మారుతుంది ప్రాణంగానికి వచ్చే కాబట్టి ఈ ఐదు పాయింట్స్ తో నేను ఈ యొక్క వాక్యాన్ని ఇక్కడ ముగించుకుంటున్నాను వచ్చే వారము మనము హబక్కు గ్రంథం గురించి మనం ధ్యానించబోతున్నాం హబక్కు గ్రంథం అంటే చాలా ఆశ్చర్యకరమైనది ఎందుకంటే తీర్పు తీర్చినాక ఈ లోకానికి శిక్ష విధించినాక ఏ రీతిగా ప్రభు తన బిడ్డల్ని హత్తుకుంటాడు అలింగనం చేసుకుంటాడు కౌగులించుకుంటాడు తన బిడ్డల్ని హబక్కు అంటే కౌగులించుకోవడం అని కూడా అర్థం వచ్చవర గురించి మీకు దీర్ఘంగా చూపిస్తాను ఆయననే మనల్ని అలింగనం చేసుకుంటాడు అలింగనం అంటే హత్తుకుంటాడు అని తన బిడ్డల్ని తండ్రి తన బిడ్డల్ని హత్తుకున్నట్లు వాళ్ళందరినీ హత్తుకుంటాడు అని అర్థం కాబట్టి హబ్బకుకు అంటే తన బిడ్డల్ని హత్తుకుంటాడు ఎప్పుడు హత్తుకుంటాడు అందరూ శమలై శమల పాలై మరణించి హత సాక్షులై అనే సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు తన బిడ్డల్ని హత్తుకుంటాడు ఆయన ఎందుకంటే అంతవరకు హత్తుకుల ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన అతి పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా అతి పరిశుద్ధంగా తయారు కావాలా కాబట్టి ఆయన మనల్ని అలింగనం చేసుకోవాలంటే మనం కూడా అతి పరిశుద్ధంగా తయారు కావాలా ఇది చివరి అవకాశం మనకి కాబట్టి దాని తర్వాత మనకి ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మనం సజీవం చేసుకుని ఆ యొక్క గ్రంథాన్ని మనం ధ్యానించాలంటే హబక్కు కంటే అలింగనం చేయబడడం లేక కౌగులించుకోవడం ప్రభు మనల్ని కౌగులించుకోను అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానిస్తాం వచ్చేవారం దీనికి సంబంధించిన వాక్యాలు దీర్ఘంగా ధ్యానిస్తాం అంతవరకు ప్రభు మనందరినీ కాపాడాలని ప్రార్థం కృప్ప మైడకు దేవా ఏసై మీకు వందాలనైనా ప్రభావ మీరు ఈ లోకానికి తీర్పు తీస్తున్నారు దానికంటే ముందు తీర్పు దీవుని దేవుని ఇంటి వద్దని ఆరంభమని మీరు మాకు మాట్లాడనారు ప్రభావ అవును అది ఊహిస్తుంటే ఒళ్ళు జల్దరిస్తుంది ప్రభా మాకు భయం వెంటాడుతుంది కానీ మీరు ఇందాక సేవనుకోవాలి మీరు ఎప్పుడు ధైర్యంగానే ఉండాలా అని మీరు హెచ్చరించినారు ప్రభా కాబట్టి మేము ధైర్యంగా ఉండి ఈ యొక్క వ్యాఖ్యలను అనేక ప్రకటించాలా అరవై సేవా నడిపించి మమ్మల్ని అందరినీ మీరు ఆకరవారి సేవ పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి